సహ నౌధమస్ సహ వీల్యంకరవై తేజస్విధీతమస్తు శాంతి శాంతి శాంతి ఆన్ చేయాల నేను ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ గతిశబ్దాభ్యా తి దృష్టం అసూత్ర ఓక ధృతే మహిన అసిద్ధే ఇతరపరామర్శాత్ సేత్ నాసంభవా ఉత్తరాచ్చేత్ ఆవిర్భూతస్వూస్ దహరోస్మింతరాకాశ తస్యదంత సోన్వేషవ్య సజిజ్ఞాసితవ్య అలాగ వాక్యం దహర విద్యకు చెందిన వాక్యం ఆ వాక్యంలో ఈ లోపల హృదయం లోపల ఒక అల్పమైన ఆకాశము గలదు దహరా అంటే అర్థం చిన్నది కొంతమంది ఏమనుకుంటారంటే దహరా అంటే అదేదో దేవుడి పేరు అనుకుంటారు దహర విద్య దహర ఉంటారు కదా అదేదో సం దేవుడికి చాలా పేర్లు ఉన్నాయి కదా అలాంటి పేర్లలో ఏదో అయ్యి ఉంటుందని అల్ప హోదాతో చిన్నది ఈ అరేంజ్మెంట్ చాలా బాగుందండి వెరీ గుడ్ ఐడియా సో ఈ దహరా దహరా ఆకాశం ఏదైతే కలదో ఇది ఏమిటిది అని చర్చ క్యాహ్ అయ్యాయి అంటే భూతాకాశము కాదు ఒకటి పరిశ్రమ జీవుడు బ్రహ్మ రెండు మిగులు ఉన్నాయి భూతాకాశాన్ని తీసిపారేయడం అంత కష్టమే కాదు తేలిగ్గా తీసిపారేస్తాం ఉపమానం భూతాకాశంతో పోల్చారు కాబట్టి ఇది భూతాకాశము కాదు అలదు అని తీసిస్తాడు ఇకపోతే జీవుడు దేవుడు ఇద్దరు ఉన్నారు ఇద్దరికీ ఎప్పుడూ పోటీ జీవుడికి దేవుడికి పోటీ తప్పదు ఒకే హురద ఇక్కడ ఇక్కడ ఉన్నవాడు జీవుడు అవుతాడు కానీ దేవుడు ఎలా అవుతాడా దేవుడు వైకుంఠంలో ఉంటాడు లేకపోతే అంతటా ఉంటాడు కొని అలా కూడా చెప్పుకోవచ్చు ఈ వైకుంఠంలో ఉంటాడన్నవాళ్ళు అంతటా ఉంటాడని కూడా అంటూ ఉంటారు వాళ్ళని ఎవరినా కాలలు పట్టుకుని ఎలా ఎరా అంతటా ఉన్నవాడు వైకుంఠంలో ఉండడం ఏంటి అసలు దీని సంగతి ఏమిటో నువ్వు తేల్చని అడగాల అక్కర్లేదా వాళ్ళు మంచి పండితులు బాగా పండితుడే వాళ్ళు తప్పించేసుకుంటారు అదేవి సమస్య ఇంకా దానికి ఏదో రిప్లై ఇచ్చి తప్పించుకుంటారు వాటెవర్ ఇక్కడ ఇద్దరు ఉండరు ఒక వర్రలో రెండు కత్తులు ఉండరు ఇక్కడ ఉంటే దేవుడు ఉండాలి లేకపోతే జీవుడు ఉండాలి కాబట్టి జీవుడే అని సిద్ధ అని పూర్వపక్షం పైగా ఆ పర్వపక్షానికి సపోర్ట్ ఎలాగంటే ఉత్తరాత్ చే ఉత్తరగ్రంథం ఉన్నది ఉత్తరగ్రంథం అంటే తరువాతి గ్రంథము దహర విద్య తరువాత ఇంద్ర ప్రజాపతి సంవాదము అనే ఒక గ్రంథం ఉన్నది ఇంద్రుడు ప్రజాపతి విరోచనుడు అనే ఒక రాక్షస రాజు వీళ్ళందరూ కలిసి వీళ్ళ ముగ్గురు కలిసి దాంట్లో ప్రజాపతి ప్రజాపతి అంటే కశ్యప ప్రజాపతి ఆయన గురుదేవుడు వీళ్ళిద్దరూ శిష్యులు సో ఈ విధంగా దీని మీద కొంత విచారం ఉన్నది మీరు చూశారు ఆ కూడా చాలా విస్తారంగా ఉంటుంది సో ఆ విచారణ మొత్తంలో చాలా ప్రసిద్ధమైన వాక్యము అశరీరం అశరీరం వాసంతం ప్రియాప్రియ నృశత అని సశరీరం సశరీరస్ ప్రియాప్రియ అపహతి నస్తి అని ఇలాగంటి ప్రధానమైన ప్రతిపాదనలు ఉన్న సెక్షన్ అది సో దాంట్లో కొంత విస్తారమైన నిరూపణము అది ఇక్కడ ఈ పూర్వపక్షి ఏమంటున్నాడంటే ఆ సెక్షన్ మనం పరిశీలిస్తే ఉత్తరాత్ దానిని బట్టి ఇక్కడ ఈ దహరా అన్నది దహరాకాశం అన్నది జీవుడే అని తేలుతుంది అని పూర్వపక్షం ఉత్తరాత్ చే పూర్వపక్షం తూ ఆవిర్భూత స్వరూప ఉంది కదా టూ అంటే ఏటో తెలిసిన బట్ టూ అంటే బట్ ఇప్పుడు మీరు చెప్పిందంతా నేను వింటానండి మీరు చెప్పిందంతా వింటా ఇది నీ తలకాయ ఊపుతాను చాలా బాగా చెప్పారు బట్ అన్నాను అనుకోండి దాని అర్థం గోయింగ్ టు రిజెక్ట్ ఇట్ అదే తూ యొక్క అర్థం అది కాబట్టి తూ కాదా నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ అది ఫైనల్ కాదు మరి ఏమిటి అదహరాకాశము జీవుడు కాదు మరి ఏమిటి ఆవిర్భూత వీడు జీవుడుగా మొదలయ్యాడు మొదలయ్యి జీవుడంటే అజ్ఞానంలో ఉన్నవాడే కదా జీవుడు అంటేను అజ్ఞానంలో ఉన్నాడు అంటే తన స్వరూపం గురించి తనకు తెలియనివాడు జీవుడు సపోజ్ తన స్వరూపం గురించి తను తెలుసుకున్నాడు అనుకోండి సాక్షాత్కారం అయిందనుకోండి ఆవిర్భూత అప్పుడు జీవుడు ఏమిటవుతాడు దేవుడు అవుతాడు కాబట్టి నువ్వు అన్నదాన్ని నేనేం కాదంటలేదు జీవుడే కానీ ఎటువంటి జీవుడో తెలుసినా అజ్ఞానంలో ఉన్న జీవుడు కాదు సాక్షాత్కృతమైన స్వరూపము జీవుడు అంటే ఎవరు ఈశ్వరుడు అది సూత్రం ఇప్పుడు దీని మీద ఉంది చర్చ అదంతా ఓపిక్గా దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి ఇతర పరామర్శాత్వాశంకా జాత సా అసంభవాత్ నిరాకృత పూర్వ సూత్రంలో జీవుడు అనే ఆశంక ఆశంకలిగినది జీవుడై ఉంటాడు ఉదాహరాకాశము జీవుడే అనే ఆశంక కలిగినప్పుడు ఆశంకకి హేతు ఏమిటంటే ఇతర పరామర్శ మనం చూసాం అక్కడ సూత్రమేది ఇతర పరామర్శాత్ సహా ఇది చే అసంభవాత్ సో అక్కడ ఏం చెప్పారంటే వీడు ఈ శరీరం నుండి లేచి ఆ పరమాత్మ జ్యోతిని చేరుకొని అని అలాంటి వాక్యం ఒకటి ఉంది దాంట్లో జీవ ఈశ్వరులకు ఒక రకమైన భేదాన్ని ప్రతిపాదించిట్లా స్పష్టంగా కనపడుతుంది కాబట్టి అక్కడ ఇతర ఇతర పరామర్శ అక్కడ సహ అనే పదం ఉన్నది యహ యేష సంప్రసాదహ అనేది వెనక్కి వెళ్తుంది ఏ ఈ సంప్రసాదుడు గలడు అనేప్పటికీ మామూలుగా సంప్రసాదుడు గలడు అనొచ్చు కదా అలా అనకుండా ఏ ఈ సంప్రసాదుడు గలడు అంటే ఇంతకు ముందు వచ్చినవాడు ఈ సంప్రసాదుడు కాబట్టి ఇంతకుముందు ఎవరు వచ్చారో మనం చూసుకోవాలి వెళ్ళి చూసుకుంటే అక్కడ జీవుడు ఉన్నాడు కాబట్టి ఇది జీవుని బోధించే వాక్యమే అని పూర్వపక్షం దానికి ఆ ఆశంకను కొట్టిపారేశారు ఎలా కొట్టిపారేశారు నా అసంభవా అక్కడ ఆ యహా యేష సంప్రసాద అనేది परछिन्नम जीव संभव को स आट इक आनी पूर्त अठ इनीत सैवा अमृतसेन सनम जीवाशंका उत्तरस् ప్రాజాపత్యాత్ వాక్యాత జీవుడు జీవుడే దహరాకాశము అనే పక్షాన్ని పరిగణనలోకి తీసుకుని అసంభవము అని కొట్టిపారబేడో అయింది ఇంకే ఇంక చేయాల్సిందేం లేదు అయినా కూడా ఒకప్పుడు ఏమవుతుందంటే చచ్చిపోయినవాడు బతికొస్తాడు సో ఎలా బతికేటంటే వాడు మృతుడు కానీ అమృతం చల్లేరు ఎవాళ్ళలో వాడి మీద మళ్ళీ బతికొచ్చాడు ఆ రకంగా ఈ జీవాశంక ఈ దహరాకాశము జీవుడే అనే ఆశంక చచ్చిపోయింది దాన్ని కొట్టేసాము అంటే దాన్ని అది సంభవమే కాదని కొట్టేశాము అయినా కూడా దాని మీద మళ్ళీ అమృతం చిలికించినట్టుగా మళ్ళీ దాన్ని లేవదీసేడు ఈ పూర్వపక్షం ఈ అమృతం ఎక్కడి నుంచి వచ్చింది ఉత్తరస్మాత్ ప్రజాపతి వాక్యాత్ ఈ ఇంద్ర ప్రజాపతి సంవాదంలో ఓ వాక్యం ఒకటి ఉన్నాడు ఆ వాక్యాన్ని ఈ తీసుకొచ్చాడు తీసుకొస్తే పోయే పోయింది అనుకున్న జీవ ఆశంక మళ్ళీ బతికొచ్చినట్టుగా అయింది ఎప్పుడు కూడా ద్వైతవాదులు మీరు అద్వైతత్వాన్ని ఎంతల్లా బోధించినా వాడు మళ్ళీ ఏదో వంక పట్టుకొస్తూనే ఉంటాడు పట్టుకొచ్చి అది ఎలా కుదురుతుందండి జీవుడే ఈశ్వరుడైపోతాడా అని ఓ శంక పెడతాడు ఆ శంకకి సమాధానం కూడా వినకుండానే కంగారు పడిపోయి భుజాలు చరుచుకుని చాలా అల్లరు కూడా చేస్తారు ఉదాహరణకి ఏమండి జీవు ఒక ఆచార్యుడు జీవుడే దేవుడు అంటున్నారు కదా అంటే ఈ జగత్తుని ఈ జీవుడే సృష్టించాడా అని అడిగి దానికి రిప్లై కోసం వినకుండా సభాముఖంగా అబ్బా ఎంత గొప్ప ప్రశ్న అడిగాడు అని ఈ ద్వైత విద్యార్థులు ఉంటారు కదా అబ్బా మా గురువుగారు ఎంత గొప్ప ప్రశ్న అడిగారు అని మహాసర్వ సంతోషపడుపుతూ ఉంటారు జగత్ జగద్వ్యాపారము అని ఒకటి ఉంది అంటే జగత్తును సృష్టించాలి సృష్టించిన జగత్తుకి రక్షణ ఇవ్వాలి స్థితి తర్వాత దాన్ని తనలో కలుపుకోవాలి మూడు పనులు చేయాలి ఈ జగద్వ్యాపారము జీవుడే చేశాడా అంటే భగవత్పదులు మాండోక్య కారికలు అవన్నీ ఏమని చెప్పాయో తెలుసిన సమాధానం అవును రా అని చెప్పే అవును నీకు భార్య పిల్లలు బ్యాంక్ అకౌంట్ దుఃఖం సుఖం దేవుడు సృష్టించాడు అనుకుంటున్నావా దేవుడికి పని పాట ఏం లేదా నువ్వే సృష్టించు దేవుడే సృష్టించాడంటే ఆ దేవుడు నువ్వే మరి అయితే నేను దుఃఖాన్ని ఎందుకు సృష్టించుకుంటున్నట్టు అని మళ్ళీ ద్వైతుల రిప్లై ఏంటంటే అదే ప్రశ్న మేము అడుగుతున్నాం దుఃఖాన్ని ఎందుకు సృష్టించుకుంటున్నావు మానేయి దుఃఖాన్ని సృష్టించుకోవడం మానేసి కృతార్థుడు కా చెప్తున్న మాట అది అది సంగతి అనివే ఈ జీవాశంక మృతమైన జీవాశంక పునరుత్నము చెల్లినది దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రజాపతి వాక్యాన్ని ఒకటి దాన్ని పట్టుకుని మళ్ళీ జీవాశంకను నిలబెడుతున్నాడు జీవుణ్ణి కాదు జీవాశంక తప్రహి ఆత్మాపహతమా అపహత పామీణకం ఆత్మానమన్వేష్టవ విజిజ్ఞాసి ప్రతిజ్ఞాయ అక్కడ కాపండి సగం వాక్యం ఆ ప్రజాపతి ఇంద్ర సంవాదంలో ఉన్న వ్యవస్థ ఉంది ప్రపక్షం అసలు ముందు అక్కడ ఏమైందో చెప్పాలి కదా ఇక ఎవడి ప్రజాపతి ఆ కథ మాట ఎలా ఉన్నా అసలు వాళ్ళ మధ్య జరిగిన ప్రసంగమేమి అది చెప్పాలి కాబట్టి అది చెప్తున్నాడు ఆ ప్రజాపతి ఇంద్ర సంవాద ప్రకరణంలో ఇలా ప్రారంభం చేశారు ఏమని నీవు ఆత్మను అన్వేషించవలను అన్వేషించి తెలుసుకొనవలను విచారము చేసి తెలుసుకొనవలను ఆత్మానం అన్వేషవ్యం విజిజ్ఞాసం ఇది ప్రతిజ్ఞాయ అది ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ అంటే మామూలుగా సెక్షన్ ఒకటి ప్రారంభించేప్పుడు ఏది మనం చెప్పబోతున్నాము అనేది ముందే ప్రకటిస్తారు అది ప్రతిజ్ఞ అంట మామూలుగా కర్మ చేసి కొంచెం సౌందర్వంగా పెంచాలా నాకు శంక కలుగుతూ ఉంటుంది అది అది కరెక్ట్గానే ఉండొచ్చు నా నాకుండే ఇబ్బంది వల్ల నాకు శంక ఈ కర్మ చేసి సంకల్పం చేస్తారు కర్మ అని సంకల్పం చేస్తారు సంకల్పం చేయకుండా కర్మ చేయరు అదో పద్ధతి అలాగే వేదాంత విషయానికి సంబంధించిన ఒక గ్రంథాన్ని చెప్పే సందర్భంలో కూడా ఉపనిషత్తు కానీ శంకరులు కానీ ఇదిగో ఈ టాపిక్ని మేము మాట్లాడబోతున్నాము అని డిక్లేర్ చేస్తారు ఆ డిక్లరేషన్కి ప్రతిజ్ఞ అని పేరు బాగుంది ఇక్కడ ప్రతిజ్ఞ ఏమిటంటే ఆత్మస్వరూపాన్ని అన్వేషించి తెలుసుకున్న వాళ్ళు ఏమిటి ఆత్మ అంటే ఆత్మ అపహత పాప పుణ్య పాపములు లేనిది సుఖదుఖములు లేనిది లోకంలో ఎంతసేపు వాడు ఆత్మాత్మంతో ఈ ఆత్మ పుణ్యం వచ్చింది పాపం వచ్చింది పాపం వచ్చింది పుణ్యం వచ్చింది అని అలాగంటే ఒక కల్పి ఆత్మతోతే కాలక్షేపం చేస్తూ ఉంటారు ఈ ఆత్మ పుట్టింది చచ్చిపోతుంది మళ్ళీ ఈ లోకానికి వెళ్తుంది ఆ లోకానికి వెళ్తుంది అదంతా ఆత్మనే అంటారు వాళ్ళు అలాంటి ఆత్మ కాదు ఇక్కడ చెప్తున్న ఆత్మ పుణ్యపాపముల సంబంధము లేని ఆత్మ అంటే అర్థం సుఖదుఖముల సంబంధము లేని ఆత్మ అంటే అర్థం అసంసారి ఆత్మ సంసారి కాదు కాదు అటువంటి ఆత్మది దాన్ని మీరు తెలుసుకోవాలి దాంట్లో ఒక గుణం అపహత పామా అని ఒక గుణం ఇంకో గుణం ఉంది సత్య సంకల్ప ఈ ఆత్మ అది ఏ సంకల్పాన్ని చేస్తే అది సత్యం అంటే మీరు అనొచ్చు అది ఎలాగండి చాలా సంకల్పాలు చేసాం అది సత్యం కాలేదండి ఏ సత్యం కాలేదని ఎందుకు అంటున్నారు మీరు ఇవాళ పొద్దున్న క్లాస్కి వచ్చారు మీ సత్య సంకల్పం సత్యం అయిందా లేదా మీరు కాలేదని కాబట్టి కాలేదనేది కూడా ఒక భ్రమ అంటే క్రితం మంగళవారం క్రితం ఆదివారం రాలేకపోయా ఎందుకు రాలేకపోయావు అంటే గెస్ట్ ఎవడో వచ్చాడు నువ్వు సంకల్పం సరిగ్గా చేయలేదు ఆ గెస్ట్ని కూడా తీసుకురావాలి సంకల్పం చేస్తే అయ్యి ఉండేది సంకల్పం మీరు సంకల్పం చేస్తే అవ్వకపోవడం అనే ప్రసక్తే లేదు మీరు సంకల్పం చేస్తే జీవుడు దేవుడే అవుతున్నగా లేనిది ఈ చిల్లర సంకల్పాలు కాకుండా పోతాయా మీ సంకల్పం చేయడంలో లోటుంది కాబట్టి సత్యసంకల్ప అని ఇలాంటి గుణాలు ఆత్మస్వరూపానికి సంబంధించి అనేక గుణాలు ఉన్నాయి మీరు ఆత్మను తెలుసుకోండి అని ప్రతిజ్ఞ చేశారు ఆ సెక్షన్లో ఆ ప్రజాపతి ఇంద్ర సంవాదం సెక్షన్లో ప్రతిజ్ఞ చేసి తర్వాత ఇంకా ఏం చేశారు ఏషో క్షణి పురుషోష్యతేష ఆత్మా ఇది బ్రువన్ అక్షస్థం ద్రష్టారం జీవమాత్మానం నిర్దిశతి మంచిది మేము తెలుసుకుంటాం ఆత్మని చెప్పండి అంటే యహ అక్షిణి పురుషో దృశ్యతే స ఆత్మ ఏష ఆత్మ ఇది కొంచెం డిఫికల్ట్ సెక్షన్ ఆత్మస్వరూపాన్ని అక్షిపురుష రూపంగా ప్రతిపాదిస్తారు సో అక్షిణి పురుష దృశ్యతే చూసుకో యహ యశ ప్రసిద్ధం కూడా చూసుకో నువ్వు నీ కంట్లో పురుషుడు కనపడుతున్నాడు యహా అక్షిణి పురుష దృశ్యతే పడే ఆత్మ కంట్లో పురుషుడు కనపడుతున్నాడు దృశ్యతే అంటే అనుభవానికి వస్తున్నాడు అని అర్థం కనబడుతున్నాడంటే అర్థంలో కనబడ్డాం అలా కాదు అద్దంలో అద్దంలో కనపడితే అది కంట్లో పురుషుడు ఎందుకు అవుతాడు కంట్లో పురుషుడు కాడు ప్రతిబింబంలో పురుషుడవుతాడు కంట్లో పురుషుడు అంటే అర్థం మీ కంటు నేను చూడటం కాదు అది కాదు అలా కాదు మీ కంట్లో మీకే పురుషుడు అనుభవానికి వస్తున్నాడు అది పురుషుడు అక్షి అక్షిని పురుష దృశ్యతే నువ్వు నీ కన్నుకేసి చూసుకో కన్ను అంటే ఏమిటి చూపు కన్ను అంటే చూపు కన్ను అంటే ఈ కన్ను అవి కాటుకు పెట్టుకోవడానికే అవి కాదు కన్ను అంటే అవన్నీ ఫిజికల్ ఒనటామికల్ కన్ను అంటే చూపు ఆ చూపు చూపులో ఒకడు ఉన్నాడు పురుషుడు పురుషుడు చూపులో ఉన్న పురుషుడు ఎవరు అంటే చూచేవాడు చూచేవాడేగా వాడు పురుషుడు వాడే ఆత్మ యహా అక్షిణి పురుష దృశ్యతే యశ ఆత్మ అని చెప్పారు కాబట్టి చూపులో ఉన్న పురుషుడు చూచేవాడు ఆత్మ అంటే అది ఇంకెవరు నేను నేను చూచేవాడిని ద్రష్టను జీవుణ్ణి చూచేవాడు జీవుడే కదండి సో మీలో చూచేవాడున్నాడు నాలో చూచే చూసేవాడున్నాడు వీళ్ళందరూ ద్రష్టలు జీవులు కాబట్టి ఏష ఆత్మ కంట్లో ఉన్న పురుషుడు ఆత్మ అంటే అది జీవుడే అవుతాడు పురోపక్షం సో ఇది భ్రువన్ అని చెప్పే ఆ మంత్రము అక్షిస్థం ద్రష్టారం జీవం ఆత్మానం నిర్దిశతి అది వేలు పెట్టి చూపిస్తోంది ఏష ఆత్మా ఇది రా ఆత్మని అని ఎవరిని చూపిస్తోంది అక్షిందుండే పురుషుడు జీవుడు పైగా వాడే ఆత్మ కూడా చెప్తోంది కాబట్టి ఆ విధంగా మనకి వాక్యం కనబడుతోంది ఏతే భూయ అణువ్యాఖ్యామి తమే పునఃపునపరామృశ్య అలా విడదీసి వాక్యాలను మీరు తేలికే తెలుసుకోగలుగుతారు అందుకోసం ఆపాను అక్కడ హాఫ్ వెబ్బో సో ప్రజాపతి గారు ఇంకా పాఠం చెప్తున్నాడు అలా మొదలుపెట్టాడు పాఠం ఇంకా చెప్తున్నాడు చెప్తూ ఏమంటున్నాడంటే ఇంకా ఎందుకు చెప్పడం మళ్ళీ మళ్ళీ అదే పురుషుడి గురించి ఈ పురుషుణ్ణే ఏతంతవేవా ఈ పురుషుణ్ణే అంటే ఈ ఆత్మనే యశ ఆత్మ ఈ ఆత్మనే నీకు ఇంకోసారి మళ్ళీ వివరిస్తాను అని మళ్ళీ వివరిస్తున్నాను అంటే ఇంకా కొత్తగా ఇక్కడ ఒక ఆత్మని చెప్పి ఇంకో ఆత్మ ఏమీ లేదు అదే ఆత్మ ఏతం లేవ ఇక్కడ ఒక ఆత్మను చెప్పి ఇంకో ఆత్మను చెప్పాడంటే అది పరమాత్మేమో అని భ్రమపడే అవకాశం ఉన్నది అలాగేమీ లేదు ఇదే ఆత్మను నీకు మళ్ళీ చెప్తాను మళ్ళీ ఎందుకు చెప్పడం అంటే వాడికి అర్థం కాదు ఇంద్రుడికే అర్థం కాదు వాడు డల్ గాయ విరోచనుడికి అర్థం కాలేదు ఇంద్రుడికి అర్థం కాలేదు కానీ విరోచనుడు ఏమనుకున్నాడంటే నాకు తెలిసిపోయిందని వెళ్ళిపోయారు నాకు తెలిసిపోయింది అని వెళ్ళిపోయిన వాడిని వెనకాల పడి నీకు తెలియలేదు కానీ ఎవరు తీసుకొస్తారు అలా తీసుకురారు వేదాంతంలో అలా తీసుకురారు ఏదో ఫిజిక్స్లోనో మ్యాథమెటిక్స్లోనూ అలా చేస్తే చేయొచ్చు కానీ వేదాంతంలో అలా వెంట ఎవరైనా వెంట పడుతున్నారంటే అది వాళ్ళకి తెలియలేదని అర్థం ఎవరైనా మీరు వెంటబడి వేదాంతం చల్వకుండా వెంట పడుతున్నారంటే డి నాట్ నో ఇట్ ప్రాపర్లీ ఇప్పుడు మీరందరికీ రామనామం పుస్తకాలు ఉంటాయి చూడండి అవి కొనుక్కొచ్చి కొనుక్కురావేమి మనమే ఆదరించి మన పేరు మీద వేయించవచ్చు బ్రహ్మ విద్య ఒకటే స్వామీజీ మన పేరు మీద ప్రింట్ వేయించవచ్చు వేయించి మీరు అందరికీ పంచిపెట్టి మీరు ఒక్కొక్కళ్ళు వాదాలకు ఒక్కస్త రాసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి మీ బంధువుల చేత రాయించండి అని ఇలా వెంటబడితే కానీ కోటి అవదు కోటి అవ్వడం చాలా కష్టం అలా వీళ్ళందరినీ ఊళ్ళో వాళ్ళందరినీ పోవేసి కోటి చేసి ఆ కోటి ఈయన తీసుకెళ్ళి సమర్పిస్తాడు ఎందుకు ఈయన సమర్పించడం వచ్చి వాళ్ళే సమర్పించవచ్చు కదా అంటే ఈయన ఒక యజ్ఞాన్ని నిర్వహింపజేసినాడు ఇలాగ కర్మకాండల్లోనూ ఉపాసనా కాండల్లోనూ ఇలా ఉంటాయి జన సమీకరణం అనేది వాటిలో ఒక పద్ధతి అది అలా చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది కానీ వేదాంతంలో అలా ఉన్నాడు వేదాంతంలో వచ్చి చెప్పడమే ఇప్పుడు వింటే విన్నాడు దండం పెట్టాడో దండం పెట్టలేడు లేదు దండం పెట్టకుండా వెళ్ళిపోయాడు ఎలా అయినా పర్వాలేదు చెప్పడమే ఆయన విరోచన ఉన్న ఇబ్బంది పెట్టలేదు వాడు నాకు తెలిసిపోయిందని వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత ఇంకోటి విరో కొంతమంది వేదాంతం పాఠం చెప్పే ఉత్సాహంలో ఉంటా నిజంగా పాఠం చెప్పేయాలి ఇప్పుడు ఓ కోర్సుకు వెళ్ళాను ఇంకా కోర్సు ముప్పై రోజులు ఉంది ఇంకా నెల రోజులు ఉంది వీళ్ళు ఏం చేశారంటే ఆ బోర్డు మీద కౌంట్ డౌన్ మొదలుపెట్టారు ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై అలా కౌంట్ డౌన్ ఈ ఐపీఎల్ కౌంట్ డౌన్ ఉంటుంది చూడండి ఏమిటండి కౌంట్ డౌన్ అంత కంగారే ఉంది ఇప్పుడు వెళ్ళిపోయి ఏం చేయాలంటే వెళ్ళిపోవాలి మళ్ళీ విద్యార్థులకు పాఠకాలు చెప్పేయాలి అక్కడ ఐ వాంట్ టు బికమ్ టీచర్స్ బిగ్ హరి ఒకసారి టీచర్ అయిపోతే వాడు బాగా వివేకం గలవాడైతే బచ్చికయ లేకపోతే ఇంకా వాడు నేర్చుకోవడం మానేస్తాడు ఇంకా వాడు నేర్చుకునేది ఏమి ఉండదు అంతకుముందు అదే వాడు అంతకుముందు జ్ఞాన శబ్దం నేర్చుకున్నాడు కర్మశబ్దం ఇంకా నేర్చుకోలేదు పుల్లింగాలు నేర్చుకున్నాడు స్త్రీలింగాలు నేర్చుకున్నాడు నకుసలింగాల్లోకి వచ్చాడు దాంట్లో అకారాంత న పురుషలింగం నేర్చుకున్నాడు కానీ నకారాంత న పురుషకలింగం నేర్చుకోలేదు భగవద్గీత పాత జీవితాగా కర్మాలు వచ్చింది కర్మ అని సంస్కృతంలో ఏదో అనాల్సిన ప్రారంభం ఒకటి వచ్చింది సంస్కృతంలో అనాల్సిన అవసరం ఉండదు కానీ వచ్చింది కర్మచేత కర్మేనా అంటే నేను అనుకున్నాను పొరపాటు ఎవరికైనా రావచ్చు కదండి స్లిప్ స్లిప్ ఆఫ్ ది టైం కెన్ హ్యాపీన్ టు వెరీ బుడి సో కర్మణాన అనాలి అశుభం ప్రతిహతం వస్తూ అలా అనకూడదు కర్మణానే అనాలి కానీ పొరపాటు ఎవరికైనా రావచ్చు ఏముంది వచ్చింది పొరపాటు సరే నడుస్తోంది ప్రసంగం నడుస్తాం మళ్ళీ ఇంకోసారి ఇంకో ఇంతకంటే కూడా విదూరమైన పొరపాటు మరొకటి వచ్చింది ఈసారి నాకు డౌట్ వచ్చింది పొరపాటు కాదేమో అని డౌట్ వచ్చింది సో పొరపాటు కాదే విభక్తి జ్ఞానం పూర్తిగా నేర్చుకోలేదు సంస్కృత భాష మీద ఏ రకమైన పాండిత్యం లేదు కానీ సంస్కృతం మాట్లాడాలి సంస్కృత పాఠం చెప్పాలని తహతహ ఉంటారు ఈ విరోచనుడు అట్టివారు మొన్న నేను క్యాన్బెరా ఆస్ట్రేలియా క్యాపిటల్ అది నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా అండి నేషనల్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ దాంట్లో ఏదో చిన్న ప్రసంగం కారణంగా వెళ్ళాము ఆ ప్రొఫెసరు కారు ఆగ్గానే కారు తలుపు తీశాడు తలుపు తీస్తే స్వామినహా భవతాం ప్రణామస్తు అని పాదాలకు నమస్కారం సంస్కృతం ఆశ్చర్య తర్వాత నాకు సంస్కృతంలో మాట్లాడే అలవాట్లేదు నేను సంస్కృతంలో ఎక్కడ మాట్లాడుతున్నాను ఏదైనా ఈ సంస్కృత భారతి వాళ్ళని పట్టుకుని అభ్యాసం చేయాలి సరే నేనేదో కొంత సంస్కృతంలో రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశాను మొత్తం ఆ రోజు మొత్తం అంతా సంస్కృతంలోనే మాట్లాడాడు నేను కూడా సంస్కృతంలోనే సమాధానం చెప్పాల్సి వచ్చింది నేను కొంచెం తడుగుకున్నానేమో కానీ అతను తడుగుకోకుండా చెప్పాడు మేఘ సందేశం పాఠం చెప్తున్నాడు విద్యార్థులు నా ముందు శ్లోకం పెట్టాడు త్వమాసార ప్రశమిత వలవం సాధుమూర్ధన వక్ష్యత్యశ్రమపది గతం సానుమానామ్ర కూట అని ఓ శ్లోకం అలా ఉండే అడిపెట్టాడు అక్కడ వక్ష్యతి అది వహధాతువు యొక్క లొట్ వచ్చి ధాతువుకి అదే లొట్ ఈ ప్రసంగం అంతా అయింది అక్కడ అతను హీ నోస్ ఆల్ దాట్ హీ ల్యాండ్ ఆల్ దాట్ సో ఎంత అతను ఏమన్నాడంటే ఐఎమ్ ఎక్స్పోర్టింగ్ సాన్స్క్రిక్ టు ఇండియా అండ్ వెరీ ట్రూ ఎందుకంటే అతని క్లాసులో నలభై ఎనిమిది మంది ఉన్నారు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఈ నలభై ఎనిమిది మందిలో వీళ్ళు పాస్ అయిన తర్వాత యూనివర్సిటీలో ఒక ఐదారుగురు గ్రాడ్యుయేషన్ అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఇండియా రాబోతున్నారు ఈ సెన్స్టమ్ టు ఇండియా ఇండియన్ యూనివర్సిటీ ఢిల్లీలో సంస్కృత ఉంది కదా సంస్కృత మేజర్ ఒక పన్నది దాని పేరు ఏదైనా భారతీయ సంస్కృత ప్రతిష్టానం వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీ ఉంది రిసెర్చ్ కూడా అక్కడికి ఉంది వాళ్ళు వస్తున్నారు దగ్గర స్టూడెంట్స్ కూడా ఆస్ట్రేలియా ఆయనే పంపిస్తూ ఉంటాడు ఆయన వస్తూ ఉంటాడు ఇండియాకి చూడండి ఎలా ఉంటారు ఆశ్చర్యమే వస్తుంది మెక్కామస్ అతని పేరు ప్రొఫెసర్ మెక్కామస్ చాలా యంగ్ మ్యాన్ పార్టీస్లో ఉంటాడు ఎనీవే ఎందుకో చెప్పాను నీకు మళ్ళీ నేను చెప్తాను అని ప్రజాపతి చెప్పాడు చెప్పినప్పుడు ఇంద్రుడు ఉన్నాడు ఏమంటే జీవుడైతే మళ్ళీ ఎందుకండి చెప్పడం ఏమైంది చెప్పడానికి ఇప్పుడు కంట్లో ఉన్న పురుషుడు జీవుడే అయితే ఈ జీవుడు ఎవరికి తెలియని జీవుడు వీడు వాడు అపహతపాత్మ సత్య సంకల్ప అనేప్పటికీ అది అది చెప్పాల్సిన అవసరం ఉంది అది నేర్చుకుంటున్నాడు ఇక్కడ ఏదో సందేహం ఉంది ఇంద్రుడికి ఇంద్రుడు వాపస్ వచ్చాడు విరోచనుడు వెళ్ళిపోయి ఏం చేశాడో తెలిసిన పాఠం చెప్పడం మొదలుపెట్టాడు ఈ స్టార్ట్ టీచర్ మరి అతను టీచ్ చేసి ఇప్పుడు ఉపనిషత్తు నేర్చుకుని వెళ్ళి టీచ్ చేస్తే అది ఉపనిషత్తు కాదది ఆసురు ఉపనిషత్తు వేదాంతం నేర్చుకుని టీచ్ చేస్తే అది వేదాంతం కాదు దేవాంతం అని భూజ్యస్వామిదే అది టీచ్ చేసినట్టుగా దేవార్థాన్ని టీచ్ చేసినట్టుగా విరోచనుడు చేశాడు కానీ ఇంద్రుడు వాపస్ వస్తే సరే నేను నీకు మళ్లీ బోధిస్తాను కొత్త టాపిక్ ఏమీ కాదయా ఇదే ఆత్మ గురించి నీకు మళ్లీ బోధిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు ఒకసారి కాదు రెండు మూడు సార్లు అలాగా స ఏష స్వప్నే మహీయమాన ఏష ఆత్మ నీకు ఈ ఆత్మనే మళ్లీ బోధిస్తాను జాగ్రత్తగా విను అని మొదలుపెట్టి ఈ ఆత్మ ఉన్నాడే ఈ ఆత్మ వీడు స్వప్నంలో గొప్పగా మహిమను ప్రకటిస్తో సంచరిస్తున్నాడు అంటే స్వప్నంలో మహిమను ప్రకటించుతా అంటే మీరు స్వప్నంలో అక్కడ పర్వతం లేకున్నా మీరు పర్వతాన్ని సృష్టిస్తారు స్వప్నంలో పర్వతం చూశారనుకోండి ఆ పర్వతం ఎక్కడి నుంచి వచ్చింది మీ సంకల్పం నుంచి వచ్చింది ది మౌంటైన్ ఆఫ్ ది డ్రీమ్ ఈజ్ నథింగ్ మోర్ దాన్ ద మౌంటైన్ థాట్ మౌంటైన్ థాటే మౌంటైన్గా కనపడుతుంది మీరు వైకుంఠ థాట్ వైకుంఠంలో కనపడుతుంది మీరు లక్ష రూపాయల థాట్ వచ్చిందనుకోండి లక్ష రూపాయలు అలా కనపడుతుంది అంత మహిమ మీరు ఏది సంకల్పిస్తే అది మీ ఎదగకుండా కనపడుతుంది అది స్వప్నంలో మహిమ మహీయ మానశ్చాపతి ఇప్పుడు మామూలు జాగ్రత్త అవస్థలో జూడమాడేప్పుడు ఓసారి నెబ్బుతారు ఓడిపోతారు ఇటు ఉంటుంది అటు ఉంటుంది స్వప్నంలో దూదంలో ఎప్పుడూ ఓడిపోతుంది ఎప్పుడూ నెగ్గుతూనే ఉంటాం మహీయ మానశ్చరతి జాగ్రత్త వ్యవస్థలో ఏ పని చేయాలన్నా చాలా కష్టపడాలి కాశీ వెళ్ళాలనుకోండి టికెట్ కొనుక్కోవాలి తత్కాలంలో కొనుక్కోవాలి మరొకటి చేయాలి మరొకటి చేయాలి స్వప్నంలో కాశీ వెళ్ళాలనుకోండి అలా రైలు ఎక్కి ఇలా దిగడమ కాబట్టి చాలా మహిమ స్వప్న నిజంగా మీరు అలాగే ఆలోచించాలి ఎందుకంటే శృతి కూడా అలాగే చెప్తాను చూడు స్వప్నంలో నీ సంకల్పం యొక్క భయం ఎలా ఉందో చూసుకో అని చెప్తాడు ఇగో ఇదే ఆత్మ అని అని కూడా చెప్పాడు ఆయన ప్రజాపతి ఇప్పుడు చెప్పండి స్వప్నంలో అవన్నింటినీ దర్శిస్తున్నవాడు జీవుడా దేవుడా జీవుడే ఇది జీవుడు స్వప్నమా దేవుడు స్వప్నమా జీవుడు స్వప్నం ఇప్పుడు స్వప్నంలో దేవుడు వచ్చి నాకు దేవాలయం కట్టించు అని కోరాడు అనుకోండి ఇప్పుడు ఆ స్వప్నం దేవుడి స్వప్నమా వీడి స్వప్నమా జీవుడి స్వప్నం కాబట్టి ఆ స్వప్నంలో ఉన్న పురుషుడు మహిమగలవాడు మహిమగలవాడే ఆ పురుషుడే ఆత్మా ఏష ఆత్మా కాబట్టి జీవుడే ఆత్మా తద్త్రై తత్ సుప్త సమస్త స్వప్నన్న బిజానా అవస్థాంతర్గతం అంటే ఏమిటి ఈ కంట్లో ఉండి చూచే జీవుడు వాడు జాగ్రత్త అవస్థలో ఉండి కంట్లో ఉండి చూస్తున్నాడు వాడే స్వప్నావస్థలోకి వచ్చి తన సంకల్పం చేత మహిమాన్వితములైన విషయాలని సృష్టిస్తూ సంచరిస్తున్నాడు వాడే అదే జీవుడు ఇంకో అవస్థ జాగ్రత్త స్వప్నమైంది ఇప్పుడు సుశుక్తి ఇంకో అవస్థలో ఏ కాలం నిద్రపోతున్నాడో అప్పుడు సమస్త అంటే పూర్తిగా అస్తమించినాడు సమస్త సూర్యుడు అస్తమించేశాడు అంటే ఇంకా సూర్యకాంతి ఏమీ లేదన్నట్టుగా వీడు పూర్తిగా అస్తమించాడు అంటే జాగ్రత్త అవస్థలో విషయాలని తెలుసుకోవటం లేదు స్వప్నంలో కూడా ఏమీ సంకల్పాలు అది కూడా లేదు ఇంకా అసలు మనస్సు యొక్క చలనమే లేదు వీడే లేడండి సూర్యుడు అస్తమించేటంటే అర్థమేంటి సూర్యుడు లేడు అలాగే వీడు అస్తమించాడు ఈ జీవుడు అస్తమించాడు అంటే జీవుడు లేడు జీవభావం లేదు ఆ అవస్థ అటువంటిది కానీ అప్పుడు ఎప్పుడైతే మీరు పూర్తిగా అస్తమించాడో అప్పుడు పూర్తిగా ప్రసన్నతను పొందినాడు ప్రసన్నమైన మనస్సు గలవాడు అయినాడు సంప్రసన్న చూడండి వేదాంతంలో మీడియట్ ప్రాక్టికల్ అప్లికేషన్ ఉంటుంది వేదాంత కర్మకాండకి ఉపాసనకి తేడాదే ఇప్పుడు మీరు కర్మ చేస్తే మీకు స్వర్గం వస్తుంది ఇప్పుడు అతిరాత్రం చేస్తే వర్షం పడుతుందని ఎక్కడ చెప్పలేదు అలాగా అలా చెప్పడం అతిరాత్రం చేస్తే స్వర్గం వస్తుంది తర్వాత సువర్ణ సువర్ణ శ్యేనచితం చిన్విత సు వర్గకామ సో శ్యేనచితము శ్యేనాకారంగా అక్కడ అగ్నిహోత్రాన్ని వేరేచి మీరు చేస్తే స్వర్గాన్ని పొందుతారు అంతేకాని ఓ డేగా అక్కడ వచ్చి ఎగురుతుందని చెప్పలేదు ఎక్కడ అలా వేదంలో అలా చెప్పడం పైగా వాళ్ళు ఏమంటారంటే అటువంటి ప్రత్యక్ష ఫలాల కోసం మీరు చూసుకుని చెప్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీమాంసకులు గ్రహించారు ఏమిటి ఈ ప్రత్యక్ష ఫలాలు ఒక పెద్ద వీక్నెస్ ఆఫ్ మైండ్ ఇది ఇది మనం సపోర్ట్ ఇస్తే ఈ కర్మకాండని నిలబెట్టడం కష్టము ఎందుకంటే ఈ ప్రత్యక్ష ఫలం అది దానికి ఒక వ్యవస్థ ఉండదు అది వేరే కర్మసిద్ధాంతం అంటే కర్మసిద్ధాంతం అంటే ఇదే చేసిన కర్మకి ఫలము వచ్చి తీరు ఇట్ ఈ నెవర్ ఫెయిల్స్ అసలు ఈశ్వరుణ్ణే ఆ బేసిస్ మీద డిఫైన్ చేస్తారు కర్మఫలదాత ఏ ఈశ్వరుడు మీరు కర్మ చేశారు ఫలం రాలేదనుకోండి ఇట్ ఈజ్ ఈశ్వరుడు అమయ్యుడు ఫెయిల్ అయిపోయాడు అంచేటెప్పుడు కూడా కర్మకాండలో దృష్టఫలాలను చూడరు ఉత్తరకామిష్టి ఇత్యార్థులు ఎక్సెప్షన్స్ they are not the rule rules exception does not make a rule. rule rule is the adrushta bhala maya ok panchayat ne koni sandarbhalo janam sanga telusukoledu prudharanaku oka aina operation surgery cheyisthunaru ఏముందండి ఈవేళ రేపు సర్జరీ ఊరికే పరపరకు కోస్తూనే ఉన్నారు అవసరం ఉన్నవి చేస్తున్నారు లేదువి చేస్తున్నారు మొత్తు ముందు ఇవ్వడం ఎనస్థీషియా ఇవ్వడం ఒక కనిపెట్టాడు దాంతో సర్జరీ అది విజృంభించేసి అవసరమైన అవసరం లేని అన్నిటికీ సర్జరీ కోస సమస్య చేతులకు అడిగే ఒక షార్ట్ కట్లో పడిపోయింది మన మనిషి సర్జరీ చేస్తుంటే మళ్ళీ భయం మళ్ళీ దాంట్లో భయం ప్రాణం పోతుందేమో ఏం ప్రాణం పోలేదనుకోండి మీరు సర్జరీ నుంచి సక్సెస్ఫుల్గా ఇంటికి వచ్చారు ఎంతకాలం బతుకుతారు ఏమన్నమాట ప్రాణం పోకపోతే వీడు ఎంతకాలం బతుకుతాడు ఇంకో ఐదేళ్ళు బతుకుతాడు పది ఏళ్ళు బతుకుతాడు అయితే ఏళ్ళు బతుకుతాడు ఈజీ ఈజ్ దేనని మీనింగ్ టు ఇట్ ముప్పై ఏళ్ళు ఎంతసేపు క్షణంలో పడుతుంది కాబట్టి ఎనివే సర్జరీకి వెళ్ళాము భయం వీడికి లేకపోతానేమోనని భయం కొన్ని చచ్చిపోయినా తెలియకుండా అలా అనస్తషియాలో చచ్చిపోతాం అది బాగానే ఉందనుకుని అనుకోవచ్చు కదా అనుకోవద్దు సో దాంతో పూజ వీడే ఏర్పాటు చేస్తాడు పూజ ఒకటి చేస్తాడు వీడు సర్జరీకి వెళ్తూ ఉండగా అదే టైంలో ఇక్కడ ప్రారంభం చేయాలి పూజ అలాంటివి ఎన్కరేజ్ చేయకూడదు నా దగ్గరికి వస్తే నేను చెప్పాను అలాగే డోంట్ డూ ఇట్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఇట్ ఐఎమ్ నాట్ హెల్పింగ్ యూ యూ డోంట్ డూ ఇట్ You go there and and and the, say, prayer the a prayer. Anyway, of a Do that ఇది గో చేయడండి అక్కడ కూర్చునిదన ప్రేయర్ చేసుకుంటే చేసుకో దీనికోసం చేయకు మామూలుగా ప్రేయర్ఫుల్గా ఉండు అని నేను చెప్తే ఇదేమిటండి స్వాములు ఉన్నది దేనికి ఎప్పుడైనా కష్టం వస్తే ప్రేయర్ చేయించడానికే కదా స్వామి ఉన్నది Why ఈ రెనీవే అలాగెప్పుడు కూడా ప్రత్యక్ష ఫలం కోసం చూడకూడదు ఎందుకో చెప్పాను ఇది సో జాగ్రత్త అవస్థ జాగ్రత్త అవస్థలో కంటి కన్ను ఎందు ఉన్న పురుషుడు పడే అవస్థాంతరం ప్రాప్త ఇది సంప్రసన్న ఈ సంప్రసన్న వేదాంతంలో ఫలము ఇమీడియట్ కర్మ ఉపాసనల వలె దేహత్యాగానంతరము ఉత్సక కాదు ఇమీడియట్ ఏమిటి ఇమీడియట్ ఫలం మీకు వేదాంతం ఇవ్వగలిగే తత్క్షణ ఫలమేమి అంటే సంప్రసన్న మీ మనస్సు ప్రసన్నముగా ఉందిగా ఎందుకంటే ఆధునిక జీవితకాల జీవన శైలిలో మనస్సుపై ఒత్తిడి బాగా పెరిగిపోయి జనులందరూ కూడా ఒక పెద్ద ఒత్తిడిలో జీవిస్తూ ఉంటారు నేను చెప్తూ ఉంటాను మీరు ఒత్తిడిలో ఉన్నారు మీరు కొంచెం భగవద్గీత చదువుకోండి భగవద్గీత చదువుకోండి అంటే వాళ్ళు ఏం ఏం చదువుకుంటారు భగవద్గీత ఇప్పుడు పరం బ్రహ్మ పరంధామ ఇంట్లో కూర్చొని చదువుకునేది అది పవిత్రం పరమం భవాన్ అది ఎవరైనా చెప్తే విని అర్థం చేసుకోవాలి కానీ ఇంటి దగ్గర కూర్చొని ఏం చదువుతారండి పరంబ్రహ్మ నీవు పరబ్రహ్మవు నీవు పరమధాముడవు ఏమిటిది కాబట్టి మీరు భగవద్గీత అధ్యయనానికి రండి అంటే ఖాళీ లేదంట యు దాన్ హెల్ప్ ఎందుకంటే ప్రసాదము మీకు కావాలా అక్కర్లేదా సంప్రసాద ప్రసన్నము ఒకట అక్కర్లేదా మనస్సు ప్రసన్నంగా లేకపోతే మీ మీ ఆరోగ్యం శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది తర్వాత మీ మనస్సులతోటి చేసేటువంటి పని బుద్ధితో చేసే పని దానికి కూడా విఘాతమే కలుగుతుంది అక్కడ కూడా యూ విల్ బి పుట్టు సమ్ డిఫికల్టీస్ అదే కనుక మనస్సు ప్రసన్నంగా ఉందనుకోండి శరీరం ఆరోగ్యం బాగుపడుతుంది మనస్సు యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది సో వేదాంతం యొక్క ఫలం ఇప్పుడు కాబట్టి మన క్లాస్కి రావాలని నా అభిప్రాయం కాదు ఎక్కడో ఏదో ఒక క్లాసు మీరు వేదాంతాన్ని అధ్యయనం చేయాలి వేదాంతాన్ని శ్రవణ మననాలు చేయాలి మెడిటేషన్ చేయాలి చేస్తే సంప్రసన్న లేకపోతే ఏమవుతుంది నిద్రలో కూడా డిస్టర్బ్డ్ స్లీపే వస్తుంది కాబట్టి ఇక్కడ నిద్రకి సంప్రసన్న అని పేరు పెట్టారు ఎందుకంటే నిద్రలో మనిషి యొక్క మనస్సు పూర్తిగా విశ్రాంతిని పొందుతుంది నిద్ర కాకుండా ఇంకెక్కడైనా విశ్రాంతిని పొందుతుందా మనస్సు అంటే ఎస్ ఎక్కడంటే ధ్యానంలో సరిగ్గా ధ్యానం చేయాలి ధ్యానం సరిగ్గా చేయాలి ఆ ధ్యానము సరిగ్గా కాకుండా మీరు కనుక డే డ్రీమింగ్ టైప్లో ధ్యానం ఉంది డే డ్రీమ్ ఇలా కూర్చొని డే డ్రీమ్ చేస్తూ ఉండడం నేను ఒక ధ్యానం విన్నాను నాకు అనిపించింది ఆయన ధ్యానం గురించి ఇంకొంచెం బాగా తెలుసుకుంటే మంచిదేమో అని అనిపించింది ఆ ధ్యానం ఎలా ఉంటుందంటే ఇదో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను హైదరాబాదులో ఉన్నాను ఇక్కడి నుంచి నేను భావన రూపంగా అంతరిక్షంలోకి వెళ్ళాను అక్కడి నుంచి చంద్రమండలాన్ని దాటుతున్నాను ఆదిత్య మండలాన్ని ఇప్పుడు వైకుంఠం యొక్క పొలిమేరలోకి వచ్చేప్పటికీ ఆ విష్ణువు యొక్క రూపం కలిగిన ఒక పార్షదుడు నాకు ఎదురయ్యాడు ఆ పార్శ్వను నన్ను స్పృశించగానే నేను ఆ విష్ణువు యొక్క రూపాన్ని నాకు వచ్చేసింది చతుర్భుజ రూపము ఆ రూపంతో ఆ పార్షదుడితో కలిసి నేను ఆ విష్ణువు దగ్గరికి వెళ్ళాను ఆయన విష్ణువు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు నేను ఎడమకాలు బొటనబరేలుగుండా ఆయనలో ప్రవేశించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ కుడి కాలు బొటన బ్రేలుగుండగా సరిగ్గా ఇక్కడించే గంగ కూడా వచ్చింది కనుక ఆ గంగ వచ్చిన చోటి నుంచే నేను వచ్చాను కానీ పూర్వ శరీరాన్ని విడిచిపెట్టి ఆ వాసనలన్నింటినీ విడిచిపెట్టి కొత్త శరీరం తెచ్చుకున్నాను ఈ కొత్త శరీరంతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను ఇప్పుడు అందరూ కళ్ళు తెరవండి ఇది మెడిటేషన్